ఇది కావలనని తాగై కొని ఎచ్చగించువాడే ఘనుడు వదలకు రో హరిదాసుల మతమిది వర్ణించదనో వివేకులాలా దేవుడు గలడని మదిలో తెలియుటే జన్మఫలంబు తావుగన తని ఎప్పుడు తలచుటే తన భాగ్యము శ్రీవైష్ణవ ధర్మము తప్పక చలగుటయే వైభవము దేవతాంతరంబులూ మాని నదియే సుకృతంబు కామక్రోధములొజ్జగించుటయే కళ్యాణానుభవము చే పాపము సేయకమానుటే చెప్పగలాభము నియమముతోడుత విరగుటే నిర్మలానందము వేమరు ఆచార్య సేవసేయుటే విచారింపగ దాచిన ధనము ప్రకృతి వికారములకు జరకుండుటే పరమమైన సాత్వికము సకలబంధముల ఎడబాసినదే సామ్రాజ్యపదము ప్రకటింపగ అలమేలు మంగకును పతియగు శ్రీవేంకట అకలంకుడై కొలిచి ఉండుటే అనంతమేమాతిశయబూ